అలా కాకుండా మీరు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళారనుకోండి వాడు ఏమేం చేస్తాడంటే అక్కడ బోర్డు పెడతాడు టు బీ సీటెడ్ అని ఓ బోర్డు పెడతాడు అంటే మీరు ఎక్కడ కూర్చోవాలో నిర్ణయించడానికి అక్కడ లేడీని ఉంటుంది ఒక అమ్మ ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి చాలా పర్టికులర్గా డ్రెస్ చేసుకుని అక్కడ నిలబడి ఉంటుంది మీరు ఎక్కడ కూర్చోవాలో అమ్మాయి చెప్తుంది మీ స్టోరెట్టు మీరు అక్కడ టేబుల్ ఖాళీగా ఉందంటే కూర్చోనివ్వడం లేదు అది ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంటుంది మీరు చూసుకుంటారు మీరు పెద్దలు నేను గుర్తు చేయటమే సో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి నిలకొని ఉంటుంది సో ఓసారి నేను అడిగానే ఎంతసేపు నిలబడతాం అమ్మా కమాన్ టెలర్ లేట్ టు సిట్ అంటే అమ్మాయి సార్ యూ హెవ్ టు వెయిట్ సో మనం వెయిట్ చేయాలి అక్కడ నిలబడి అలా నిలబడి అప్పుడు ఆవిడికి ఏదో ఉంటుంది ఏదో అక్కడ వాళ్ళంతా సిస్టమేటిక్ గా చేస్తారు సో అమ్మాయికి ఆ టైం వచ్చినప్పుడు ప్లీజ్ కమ్ సార్ అంటుంది తీసుకెళ్లి ఓ టేబుల్ మీద చూపిస్తాడు ఇలా అక్కడ పడి ఉండడం ఆ తర్వాత ఓ ఐదు నిమిషాలకు మీరు నీరసంగా ఉంటారు ముందు నిన్న రాత్రి వాడు ఎప్పుడు పెట్టాను మీరు ఎప్పుడు తినేను ఓ ఐదు నిమిషాలకు వాడు ఒకడు మళ్ళీ వాడు మంచి మంచి డ్రస్ వేసి మన మన ఈ డ్రెస్ పర్ఫెక్ట్ డ్రెస్ వేసి నోట్బుక్ పట్టుకొస్తాడు మీరు కలికా కార్డు ఇస్తాడు నిన్ను కాదు ఇచ్చేసి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో మూడు నిమిషాలకో నాలుగు నిమిషాలకో వస్తాయి ఏం కావాలి సార్ అంటే పెన్నకాగితం పెట్టుకున్నాం ఏం కావాలి సార్ అదే కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వరా అంటే వాటర్ బాటిల్ కూల్ వాటర్ బాటిల్ కావాలా లేకపోతే అని అడుగుతారు అదే దాహం వస్తుంది చెప్పండి మరి మీకు ఏ వాటర్ బాటిల్ మంచినీళ్ళు ఇవ్వరు ఓకే నార్మల్ వన్ లీటర్ వాటర్ ఓకే వన్ లీటర్ వాటర్ బాటిల్ అని రాసుకుని ఇంకేం కావాలో చెప్పు వాళ్ళు కూడా రాసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయి మళ్ళీ పది నిమిషాలుగా వన్ లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొస్తాడు మీరు అప్పుడు కానీ మీకు నీళ్ళు తాగడానికి కూడా భాగ్యం ఉండదు ఇలా ఉంటాయి హోటల్ ఆ తర్వాత మీరు ఏదైనా ఒక డిష్ ఆర్థర్ చేస్తే ఇంత పట్టుకొస్తారు మీరు అరగంట అయిపోతున్నప్పటికి అది ఇంత పట్టుకొస్తుంది దాంట్లో ఓ అరో తిని నీళ్ళు వెళ్ళి పారేస్తారు ఏమండి అది దాంట్లో సుఖం ఉన్నదా అంతకంటే మన ఇంట్లో మనం కూర్చొని చాలు అన్నాం తినేసి పుస్తకం చూసుకుని కొద్దిసేపు ధ్యానం చేసుకుని పడుకుంటే సుఖం కాబట్టి సర్వం పదవశం దుఃఖం వాడు చెప్తాడు మనం ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎప్పుడు మంచినీళ్ళు తాగాలి ఎప్పుడు తాకూడదు వాడు డిసైడ్ చేయడం మన మనం డిసైడ్ చేసుకునేట్లో ఉండాలి సర్వం సుఖం ఆ కర్మ చేయడం పుణ్యం సంపాదించి దేవతాలోకానికి వెళ్ళి వాళ్ళు మన భోగాల్ని వాళ్ళు నిర్ధారించడం ఏంటి అదంతా సుఖంగా భాషించినా దుఃఖమే స్వాతంత్ర్యం అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉండదు కాబట్టి వాళ్ళు భోగాలను భవించే స్వామ్యంలో కూడా పరవశులుగానే ఉంటారు అస్వాతంత్రులుగానే ఉంటారు కనుక వాళ్ళకి స్వాతంత్ర్యం అనేది లేదు కనుక యథార్థమైన ఆనందము లేదు ఇది నెగిటివ్ రెండు శ్లోకాలలో సకామకర్మానుష్ఠానం చేసే పరిస్థితిని లభించారు ఇట్ ఈజ్ నెగిటివ్ ఇప్పుడు నిష్కామ భక్తి యోగాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సకామా చెప్పి నెగిటివ్ చెప్పి పాజిటివ్ చెప్తారు అనన్యాశ్చిత మా జనా పర్యపాసతేయుక్త యోగక్షేమం వహా్యహం ఇది చాలా గొప్ప శ్లోకం ఇప్పుడు ఈశ్వరుణ్ణి భజించుత ఈశ్వరుణ్ణి ఆరాధించుత ఇప్పుడు భజించుత అంటే ప్రేమ అంటే ఈశ్వరుని ఎందు ప్రేమ భక్తి అంటే ప్రేమానర్థం ప్రేమ అన్నది మనిషికి ఉంటుంది హృదయంలో మనిషి ప్రేమస్వరూపుడు ఎందుకంటే సచిదాత్మ సచిదానంద స్వరూపుడు కదా ఆనందమే ఆ వ్యవహారంలో ప్రేమ రూపంగా ప్రకటమవుతుంది మీ హృదయంలో పూర్ణత్వము ఆనందము అంటే పూర్ణత్వము మీరు పూర్ణులుగా ఉంటారు స్వతంత్రంగా ఉంటారు పూర్ణుడు అంటే స్వతంత్రుడుగా ఉంటాడు బయటికి చూడడానికి పెద్ద ధనికుడుగా ఉండకపోవచ్చు చాలా సింపుల్ డ్రెస్ వేసుకుని ఉండొచ్చు అలం దేహం కూడా పెద్ద అలంకారంగా అవి ఉండదు నార్మల్గా ఉంటాడు ఎలా అయినా ఎలా ఉన్నా ఉండొచ్చు జ్ఞాని ఎలా ఉన్నా ఉండొచ్చు సో బయటికి చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా హృదయంలో పూర్ణత్వం ఉంటుంది సో దట్ ఫుల్నెస్ కంప్లీట్నెస్ ఉంటుంది ఏ రకమైన డిజైరింగ్ ఉండదు అటువంటి వాడు చాలా స్వతంత్రంగా ఉంటాడు అటువంటి స్వాతంత్ర్యం చేయడం ఉన్నవాడు మాత్రమే ఈశ్వరుణ్ణి ప్రేమించగలుగుతాడు ప్రేమ అనేది స్వతంత్రంగా ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు స్వాతంత్ర్యం లేనివాడు ఏదో కొన్ని కామనల భారంతో భయములతో ఉన్నవాడు వాడు స్వతంత్రుడు కాదు వాడు ప్రేమించలేడు ప్రేమిస్తున్నాను అని అనుకుంటాడంటే ప్రేమ వేరు ఆసక్తి వేరు ఎనీవే సో మనుషులు ప్రేమ హృదయంలో ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమ ఈ కామనల చేత కఫి వేయబడి ఉంటుంది వాటెవర్ సో సంసారం వస్తువులను ప్రేమిస్తారు భోగాలను ప్రేమిస్తారు ధనాన్ని ప్రేమిస్తారు సంగ్రహం ప్రేమ ఉంటుంది ఆ ధనాన్ని ఖర్చు పెట్టి భోగించాలని ఉండదు ఉడియాది బ్యాంకులో వేసుకోవటం ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవటం ఆ కాగితాలు చూసినా సంతోషిస్తున్నాం ఏమంటే ఈ బ్యాంకులో వేసిన డబ్బు అది దాని భవిష్యత్ దాని వాట్ కైండ్ ఆఫ్ కల్బినేషన్ అది ఏ రకంగా పర్యవసానం చెందుతుంది అంటే ఆ డైనమిక్స్ని మనం ఎలా నిర్ధారిస్తాం అది ఓబడీ నోట్స్ జనరల్గా భుంజంతి ధూతా స్కృపణ విత్తం ఒక జనరల్ రూల్ వీడు లోభిగా ఉండి ధనాన్ని ప్రోగు చేసి పెడితే ఆ డబ్బుని దుధూర్తు పొగరుమోతులు ఎంజాయ్ చేస్తారు జనరల్ రూల్ అది వీడు ఎంజాయ్ చేయడం ఉండదు వీడింకేం ఎంజాయ్ చేస్తే అయిపోతుంది అప్పటికే ఇప్పుడు వీడు బ్రతుకుంటా గడిచిపోతుంది లోభి కనుక ఎనీవే సో ధనాన్ని ప్రేమిస్తారు భోగాల్ని ప్రేమిస్తారు తప్ప ఈశ్వరుణ్ణి ప్రేమించరు ఈశ్వరుడు ముందు మన ముందు బయటైతే సకల జగత్తునకు అధిష్టానంగా ఉంటాడు హృదయంలో అయితే ఆత్మ చైతన్య రూపంగా ఉంటాడు అది కూడా అధిష్టానమే దేహము ఇంద్రియము మనస్సునకు అధిష్టానము ఆత్మ చైతన్యం లోపలైనా బయటైనా సత్యదాత్మరూపంగా సచ్చద్రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఈశ్వరుణ్ణి ప్రేమించాలి ప్రేమించాలంటే తెలుసుకుని ప్రేమించాలి తెలియకుండగా ప్రేమించడం కుదరదు కాబట్టి ఈశ్వరుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఆ ప్రేమను అలాగా నిరంతరంగా అడ్డిపెట్టుకుంటారు ప్రేమ అంటే తైలధారతో పోల్చారు ఒక గిన్నెలో ఉండే నూనెని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసే సందర్భంలో నూనె అలాగ చేగవలే తెగిపోకుండా అలా నిరంతరంగా ప్రసరిస్తుంది అదేవిధంగా హృదయంలో ఈశ్వరుని గల ఒక ప్రవాహమా ప్రేమ ప్రవాహం లేక భక్తి ప్రవాహము ఇలా నిరంతరంగా ఉంటుంది అటువంటి వాళ్ళనే నిత్యాభియుక్తులు అని నిత్యము అభియుక్తత్వముంటే ఏకాగ్రమైన చిత్తము మనస్సు ఒకదానిపై ఏకాగ్రమై ఉంటుంది అదే ఈశ్వరుడు కాబట్టి నిత్యము అంటే సర్వకాలములై ఉండు ఈశ్వరుని పైన లగ్నమై ఉండే చిత్తము గలవారు మనస్సు లేదు ఉన్నంతకాలము అది ఏదో ఒక సంకల్పాలను చేస్తూ ఉంటుంది మనస్సు ఉండి మనస్సు అది ఏ రకమైన సంకల్పములు లేకుండా ఉండాలి అంటే కష్టం ఏదో ప్రాణాయామాదుల చేత కొద్దిసేపు మాత్రమే మీరు అటువంటి సంకల్పరహిత స్థితిని సంపాదించుకోగలుగుతారు కానీ మనస్సు అనేది ఉంటే అది ఏదో సంకల్పాలను చేస్తూ ఉంటుంది కాబట్టి సంకల్పాలని తొట్టు పెట్టేసి ఇంకా సంకల్పం లేకుండా చేసేయాలి అనే పట్టుదల అక్కర్లేదు కొన్ని సందర్భాల్లో ధ్యానంలో సంకల్పరహిత స్థితిని రికమెండేషన్ ఉంటుంది బట్ అది నిరంతరంగా మెయింటైన్ చేయనక్కర్లేదు ఆ సంకల్పంలో విషయమేది దాన్ని మీరు చూడగలిగితే బాగుంటుంది సంకల్పరహిత స్థితిలో ఆత్మస్వరూపులుగా ఉంటారు ఏదో కొద్దిసేపు ధ్యాన సమయంలో ఒక గంట ఉదయం సాయంకాలం వాటెవర్ మరి మిగతా సమయాల మాట ఏమిటి చింతనము ఉండును చింతనము అంటే మనస్సుతో ఏదో ఒకదాన్ని సంకల్పించుట దాన్ని చింతనము అంటారు ఆ చింతనము ఉంటుంది అయితే చింతనములో విషయమేమి అని మీరు గమనించాలి మీ సంకల్ప ప్రవాహంలో విషయము ఏది విషయం ఆబ్జెక్ట్ అంటే మీరు దేని గురించి చింతన చేస్తున్నారు చింతన అంటే సంకల్పించట సో ఇప్పుడు లోభి ఉంటాడు దేని గురించి చింతన చేస్తాడు ధనాన్ని గురించి చింతన చేస్తాడు సో ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ని ఆయన్ని నారాయణ అని అనిపించటానికి నారాయణ అని అన్నమంటే ఆయన అండం ఆయన సంకల్పం ఎక్కడో ఉంటుంది ఆయన మనసు ఎక్కడో పరిభ్రమిస్తూ ఉంటుంది నారాయణ అని అండం ఒక ఆయన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఆయన డెత్ బెడ్ మీద ఉన్నాడు ఆయన బిజినెస్ ఏంటంటే ప్రతి బీళ్ళు పెద్ద పెద్ద బండిల్స్ ఆఫ్ కాటన్ ఉంటుంది కదా ఈ కాటన్ బండిల్స్ని ఇంపోర్ట్ చేసి వాటిని హోల్సేల్లో విక్రయించటం అది ఆయన వ్యాపారం సో అక్కడ అమెరికాలో నార్త్ కేరళ నుంచి ఇలాంటి విదేశాల నుండి ప్రతి కొనుక్కు అది లోకల్ కాటన్ మెర్షిన్స్కి అదే ఈ యార్డ్ చేసే వాళ్ళకు అమ్ముతారు బిజినెస్ ఈయన డెట్ బెడ్ మీద ఉన్నాడు ఈయన డెత్ పెట్టుబడి ఉంటే చుట్టూ అందరూ చేరి హరే రామ హరే రామ లేకపోతే నారాయణ నారాయణ అంటే వీళ్ళు జపం చేస్తున్నారు వాళ్ళలో ఒక మహాత్ముడు ఆయన్ని అడిగాడు మేమందరం హరే రామ జపం చేస్తున్నాము మీరు వింటున్నారు కదా మీ మనస్సు ఆ శ్రీరాముల్ని సంకల్పిస్తోందా చింతన చేస్తోందా అని అడిగాడు ఇది లేదు మీ మీరందరూ గోల చేస్తున్నారు గోలేదో లొల్లేదో పెడుతున్నారని తెలుస్తోంది తప్ప నాకైతే మనస్సు రావుడి చేయట్లేదు మరి మీ వనస్సు దేని చింతన చేస్తోంది అంటే మొన్ననే ప్రతి బిళ్ళకి నేను ఆర్దరించాను విశాఖపట్నం వడరేపుకి వచ్చి ఉంటాయి అది నుంచి గుంటూరు రావాలి గుంటూరులో గుంటూరులో ఆయన బిజినెస్ అది ఇంకా అది దారిలో ఉన్నాయా వర్షంలో కలిసిపోయా ఏంటి దాని గురించి ఆలోచిస్తున్నాను అని కాబట్టి చుట్టూ వీళ్ళు చేరి హరే రాము ఆ టైంలో వీళ్ళు మీద వీళ్ళందరూ హరేరాము అంటే ఆయన దేవుతుంది ఆయన అనుకోవాలి కదా అయితే వీళ్ళ గుడ్విలు వీ కెన్ అండర్స్టాండ్ వీ కెన్ అండర్స్టాండ్ వేర్ గుడ్ సో మనిషి యొక్క చింతన దేని మీద గలదు అనేది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఎవరిలో ఆయన బిజినెస్ మ్యాన్ అని కాదు ఒకే దృష్ట అంటా ఉంటే మనం అందరం ఉంటాం ఆ బిజినెస్ మ్యాన్ యొక్క లక్షణం అలా ఉన్నది అటువంటి లక్షణం మనలో కూడా ఉండే అవకాశం నేను ఒక ఆయన డెత్ బెడ్లో ఉన్నారని ఎవరో చెప్తే నేను వెళ్ళాను చూడ్డాను ఎందుకు చూడ అంటే ఒకసారి వెళ్ళి పలకరించి చూద్దాం పాపం ఆయన కష్టంలో ఉన్నారు నేను వెళ్తే నాకు తెలుసున్నవారు కదా అని వెళ్ళాను స్వామిజీ మీరు వచ్చారు చాలా సంతోషం అది ఒక్కటే కోరిక ఇంకా తీరకుండా వెళ్ళి ఉన్నది అన్నారు అంటే ఎందుకంటే ఈ కోరికలు ఎందుకు ఈ సమయంలోనూ కోరికలు లేకుండా కేవలం ఈశ్వరుణ్ణి స్మరిస్తే బాగుంటుంది కదా రామనామాన్ని గుర్తించండి కోరికే ఉంది జ్వరం రోగం తగ్గుతుంది కూడా రామనమాన్ని గెప్పించండి నేను మాటవలసలు చెప్పాను ఆ ఒక్క కోరిక ఉంది ఏమిటా కోరిక ఆయన ముగ్గురు కూతురు మొదటి కూతురు వచ్చేసింది రెండో కూతురు వచ్చేసింది చూసేసాడు వాళ్ళు వాళ్ళు పక్కనే ఉన్నారు కూడా ఇంకా మా మూడో అమ్మ మా మొదటి కూతురు వచ్చిందండి రెండో అమ్మాయి వచ్చింది మూడో అమ్మాయి రాలేదు ఆమె కోసం ఎదురు చూస్తున్నాను ఆమెను చూడకుండా చచ్చిపోతానేమోనని భయపడుతున్నాను అని చెప్పారు దీంట్లో రెండు దోషాలు ఉన్నాయి అంటే ఆయన చింతన డెత్ పెద్దండి కూడా ఆయన చింతన భార్యాపుత్రాదులను ఈ సంబంధములను ఈ కల్పిత సంబంధాలనే చింతన చేస్తూ ఉంటా దోషమని ఆయన అలా అనడం వల్ల ఆయన అలా అంటూనే చూపించారు ఇంటికి మా పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి నేను వాళ్ళ ముఖంలో చూస్తే వాళ్ళ ముఖంలో ఆనందం ఉండదు ఎందుకని వాళ్ళను చూసి ఆయన సంతోషించట్లేదు వాళ్ళు అక్కడ ఉండగానే అక్కడ లేని వాళ్ళు లేని అమ్మాయి గురించి ఈయన చింత చేసుకుంటున్నాను వాళ్ళు పాపం పైకి ఏమీ అనకపోవచ్చు లేదా వాళ్ళ హృదయంలో కూడా వాళ్ళు గుర్తించకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈవెన్ అన్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నాన్నకి మనల్ని చూడడం చేత పూర్తి కలగలేదు అని తెలుస్తూ సో హీ ఈజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఎల్సర్ సో కాబట్టి మనిషి యొక్క చింతనలో ధనం ఉన్నదా భార్యాపుత్రుడు కొంతమంది శత్రువులను చింత చేస్తారు బాగా శత్రువు గురించే చింతన చేస్తూ ఉంటారు ఎప్పుడు వాడెవరో ఉంటాడు వాడి గురించే చింతన వీడు వీడి తన తన మార్గం చూసుకోడు ఆ శత్రువు గురించే చింతన చేస్తాడు ద్వేషభావం లేదు సో ఈ విధంగా మనిషి యొక్క చింతనలో విషయము ఏది అని మనం చూసుకోవాలి లేక భోగముగా క్లబ్బు క్లబ్బులో భోగాలు ఎక్కువ ఉంటాయి ఆ క్లబ్బు గురించి ఆలోచిస్తాడు జ్వరంతో మంచమే పండు ఉంటాడు క్లబ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒకప్పుడు జ్వరం ఉన్నా వెళ్ళిపోతాడు క్లబ్కి కానీ వాళ్ళు రానివ్వరు ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ వీడి ఇన్ఫెక్షన్ వాళ్ళకి అంటుకుంటుందేమో వాళ్ళు రానివ్వరు అంచేతలు వెళ్ళడు లేకపోతే జ్వరంతో కూడా వెళ్ళినా పక్కనే అలాగే మంచేసుకుని అక్కడే ఉండడానికి ఇష్టపడతారు సో ఈ విధంగా మనిషి యొక్క చింతనలో విషయం అన్నది చాలా ముఖ్యం ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే అనన్యా అన్యము లేకుండా ఈశ్వరుడు తప్ప నేను తప్ప అహం అంటున్నాడుగా నేను అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు తప్ప అన్యము లేకుండా ఈశ్వరుడు అంటే ప్రత్యేగాత్మరూపంగానే ఉంటాడు మీరు అహంని అహం అనే అహం ధ్యానము అహం ధ్యానములో అహం వృత్తి ఎందు నిలిచి ఉంటే అది కూడా ఈశ్వర ధ్యానమే ఎందుకంటే ఈశ్వరుడు ప్రత్యేగాత్మరూపంగా అంటే అహం రూపంగా ఉంటాడు అహంకారము కాదు అహం ఎనివే కాబట్టి మీరు ఆత్మనిష్ఠులైనా ఉంటారు లేదా ఆల్టర్నేట్గా ఆత్మనిష్ఠులు అంటే జ్ఞాన మార్గం ఆల్టర్నేట్గా రామనామాన్ని స్వీకరించి శ్రీరామ లేకపోతే సింప్లీ రామ ఇజ్ ఆల్సో మహామంత్రం రామనామాన్ని మీరు ధ్యానం చేస్తూ ఉంటారు సో అలా ఉండాలి అనన్యాశ్చింత అంటే చింతనలో అన్యము లేకుండా అంటే దేశ వస్తు పరిచ్ఛేదము చింతనలో లేదు అంటే చింతనలో భార్యాభతరాలు ధనము భోగములు ఇత్యాదులు లేవు చింతనలో ఈశ్వరుడు మాత్రమే గాలి అన్నన్యాష్ చింతయంత మాం సో మాం చింతయుంత ఏ జనా ఏ జనులైతే ఏ మానవులైతే పరియుపాసతే పరి ఉపాసతే ఉపాసతే అంటే భక్తిని చేస్తారో భక్తి అంటే ఉపా అంటే సమీపం ముందు నిలిచి ఉండుక ఇది ఎలా ఉంటుందంటే మీరు ఫిజికల్గా ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదు మీరు మైండ్ లెవెల్లో ఎక్కడ ఫిక్స్ అయి ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మీరు కార్లో ఒక బస్సులో వెళ్తున్నారనుకోండి ఫిజికల్గా బస్సులో సీట్లో కూర్చుని ఉంటారు ఏదో థర్టీన్ నెంబర్ సీటు ఫిఫ్టీన్ నెంబర్ సీటు కూర్చుని ఉంటారు ఫిజికల్గా కానీ మెంటల్గా ఎక్కడ ఉంటారు కొంతసేపు భార్యాపుత్రుల దగ్గర ఉంటారు కొంతసేపు ధనం బ్యాంక్ అకౌంట్లో ఉంటారు కొంతసేపు క్లబ్లోని భోగాల ఎడలో ఉంటారు కొంతసేపు ఆఫీసులో ఉంటారు ఈ రకంగా బస్సు ప్రయాణం ఆరు గంటలు అయితే ఇక్కడ నుంచి విజయవాడ బస్సు నుంచి వెళ్తే ఆరు గంటల్లోనూ అరవై టాపిక్స్ని కవర్ చేస్తారు కాబట్టి ఫిజికల్గా బస్సులో ఉన్న మనస్సు మిమ్మల్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తుంది మనస్సు దేనిని సంకల్పిస్తూ ఉంటో దాని ఎందుకు ప్రతిష్ఠిస్తుంది అది నెగిటివ్ ఆస్పెక్ట్ అంటే మీకు దృష్టాంతం చెప్తే తేలిక మనస్సుకి వస్తుందని నేను చెప్తున్నాను అలా కాకుండా ఉప ఆసతే మీరు ఆ మనస్సుని ఈశ్వరనియంలో నిలుపుతారు రెండు రకాలు మళ్ళా ప్రత్యేగాత్మనిష్ఠలై ఉండుత దానికి ఏవో ఉపాయాలు ఉంటాయి మెడిటేషన్ టెక్నిక్స్ అన్ని నేర్చుకుని ప్రత్యేగాత్మనిష్ఠులై ఉండుత అది చాలా శ్రేష్టమైన జ్ఞాన మార్గం భగవాన్ నమహర్షి బోధించినటువంటి మార్గము గీతలో కూడా తరచుగా అలా బోధిస్తా లేదా మీకు ప్రత్యేగాత్మనిష్ట దానికి కొంచెం అధికార సంపద అధికంగా అవసరమవుతుంది కొంత శాస్త్రాన్ని బాగా శ్రవణం చేసి శాస్త్రంలో కొంత ప్రతిష్ట సంపాదించిన వాడు ప్రచురాత్మనిష్ఠుడుగా ఉండగలుగుతాడు కానీ అంత అంత అంత క్వాలిఫికేషన్ మీరు ఒకవేళ ఏ కారణం చేతనైనా సంపాదించుకోకపోయినా నష్టమేమీ లేదు మీరు సింపుల్గా రామనామాన్ని ధ్యానం చేస్తూ ఈశ్వరుని నామాన్ని ధ్యానం చేస్తూ ఉండొచ్చు మరి ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలంటే అయా నామే నామి నామానికి నామికి అభేయమే నామరహస్యం దాన్ని నామరహస్యం ఉంటుంది ద సీక్రెట్ ఆఫ్ నామ ఈజ్ నాన్ డిఫరెన్స్ ఆఫ్ ద నేమ్ ద డెసిగ్నేషన్ అంటే డెసిగ్నేటెడ్ ఆ నామము రామ అనే నామే రాముడి కంటే అభిన్నంగా ఉంటుంది రామ మా లోకంలోలాగా కదా లోకంలో సుబ్బారావు అన్నాను అనుకోండి నామం మీ నోటి ఎందుకు ఉంటుంది సుబ్బారావు అనే వ్యక్తి మీ ముందు నిలబడి ఉంటాడు అలాంటి భేదం ఉంటుంది దేవుడి విషయంలో అలా ఉండదు నామము మీ నోటిలో ఉంటుంది నాని ఇంట్లో ఉంటుందంటే హృదయంలో ఉంది అని అర్థం నాని కూడా నేను హృదయంలోనే ఉంటాడు దీన్ని నామరహస్యము అంటాను ది సీక్రెట్ ఆఫ్ నామ లోకంలో నామము వంటిది కాదు కాబట్టి ఆ నామరహస్యాన్ని తెలుసుకుని హృదయంలో రాముడి వద్ద కూర్చుండుట అంటే రాముని ప్రతిష్ఠించుకుని ఉండుట దానికి ఉపాసన అని పేరు ఉపాసతే ఎలా ఉపాసతే పరి పరి అంటే పరిట సకలముల ఎందు బస్సులో ప్రయాణం చేసుకున్నా రైల్లో ప్రయాణం చేసుకున్నా సోఫాలో కూర్చున్నా మంచనీ నీళ్ళు పడుకున్నా ఈశ్వరుని ధ్యానించకుంటూ ఉండొచ్చు ఒకవేళ మీరు ఈశ్వరుణ్ణి ధ్యానించలేదనుకోండి ఏం చేస్తారు సంసారాన్ని ధ్యానిస్తారు ఉండే ప్రవాహాలు మనస్సుకి అయితే ఈశ్వర ప్రవాహం ఈశ్వరీయ ప్రవాహం లేదా సంసార ప్రవాహం సాధారణంగా మానవులు ఎలా ఉంటారంటే సంసార ప్రవాహంలో ఉంటారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి స్థితి దీనిని మనం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఎలాగంటే ఒక రోజులో మనకి పదహారు గంటల సమయం జాగ్రత్త వస్తుందనుకోండి గంటలు కూడా మీరు సంసారాన్ని గురించే చింతన చేసే సందర్భం ఉంటుంది అతి కష్టం మీద దేవాలయానికి వెళ్ళినప్పుడో లేకపోతే పూజ నిధులోకి వెళ్ళినప్పుడు ఒక కొద్దిసేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు అక్కడ ఉంటే దాంట్లో మూడు నిమిషాలు రెండు నిమిషాలు మనస్సు ఈశ్వరుణ్ణి చింతన చేసే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నం ఒకప్పుడు సఫలం అవుతుంది ఒకప్పుడు సఫలం కూడా కాదు దాల్ డిపెండ్స్ మీ మనస్సు యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది మీ మనస్సులో సంసార వాసన చాలా గట్టిగా చిక్కగా ఉన్నట్లయితే మీరు తీసుకెళ్లి దేవాలయంలో కూర్చున్నా తిరుపతి దేవాలయంలో కూర్చున్నా కాశీ దేవాలయంలో కూర్చున్నా కూడా మీరు సంసారాన్ని గురించే చింతన చేస్తారు నేను ఒకసారి మౌంట్ కైలాస్కి వెళ్ళాను మౌంట్ కైలాస్ అంటే కైలాస్ యాత్రకి చాలామంది వెళ్తూ ఉంటారు ఎప్పుడు నేను వెళ్ళి చాలా కాలం అయింది వెళ్ళినప్పుడు గాలే ఆడదు గాలే ఆడదు సిక్ ఎట్టివాడు సిక్కే ఎందుకంటే హండర్ ఎయి ఎయిర్ ఉండదు ఆక్సిజన్ ఉండదు తర్వాత మా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ట్వంటీ థౌజండ్ ఫీట్లో ఉంటాం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్లో ఉంటాం సో జ్వరం వచ్చిన వాడితో సమానం గాలి ఆడదు నాలుగు అడుగులు విసురుగా వేస్తే కూర్చుండిపోతారు అంతలాగా హంగర్ ఆక్సిజన్ లేక ఆ పరిస్థితిలో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ యాత్రికులే పైగా ఇద్దరు తెలుగులో దెబ్బలాడుకుంటున్నారు నేను తెలుగు తెలుగు వచ్చిన వాడిని నేను తెలుగు మహాత్ముడు అని నేనేమి బోర్డ్ ఇంకా అలా చూస్తూ ఉంటాను అలా వింటూ ఉంటాను నా వ్యాన్ నే పోతున్నాను నేను ఎలా అడుగులు కిరిలా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను గట్టిగా అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది అలా నిమ్మడంగా నడుచుకుంటూ వెళ్తున్నాను వీళ్ళు నిమ్మడంగా నడుస్తూ దెబ్బలు ఆడుకుంటున్నారు నిమ్మడంగా ఈ ఒక ఆయన ఆయాసపడితో నీ సంగతి ఇక్కడ కాదు చూడడం నేను విజయవాడ వచ్చాక చూస్తాను అని అనుకున్నాడు అది అంటే రెండో ఆయన తాడు విజయవాడ వచ్చాక నువ్వు ఏం చూస్తావు ఆ దుర్దే చూడొచ్చు కదా అని ఆయన వాళ్ళు దిగారు రాయాసపడతావు వస్తుంది గాలి లేదు కాబట్టి చింతన దేనిని గురించి చింతన చేస్తున్నారు దాన్ని మనం మనస్సుని మీ మనస్సుని మీరు తీసి తెలుసుకోవాలి చూడండి ఆధ్యాత్మికత అంటే ఊడికే హడాలు చేసి ఏదో దేవాలయాలతో అక్కడికి వెళ్ళి ఇలా గిరగిరగిరా తిరిగేసి నాలుగు పువ్వులు వేసేసి పెద్ద సాష్టాంగాలు మూడు అరడలను కొట్టేసి ఓ అష్టోత్తర శతం టిక్కెట్లు కోసేసి ఏదనిపిస్తున్నారు ఇది నేను వేళకోణమా ఏమున్నా నేను చిన్నపిల్లల వ్యవహారమా ఏమి పీపుల్ ఆర్క్స్ అయితే అండి అండర్స్టాండ్ ఎనీకి ఏముండ డబ్బుతో కొను చూస్తా అది కాదు అది నాకు కాదండి ఆయన ఎవరో చెప్పారు ఈ డవిన్ నో అంధేరైవ నీయమానా యథాంధ అన్నట్లుగా తెలుసున్నవాడు చెప్పేది తెలుసున్నవాడు అంటే శాస్త్రాన్ని తెలుసుకోవాలి తప్ప మనిషి ముఖ్యం కాదుగా యోట్ నో కాబట్టి సో హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించలేనివాడు బయట ఎలా దర్శిస్తాడండి బయట సంసారాన్ని దర్శిస్తాడు హృదయం నిండా సంసారం పెట్టుకుంటే బయట ఏం కనబడుతుంది మీకు సంసారమేం కనబడుతుంది అహంలో ఈశ్వరుని దర్శించలేని వాడు ఇదంలో ఏం దర్శిస్తాడండి క్యా బాధ హే ఇట్ నెవర్ హ్యాపన్స్ లైక్ దాట్ కాబట్టి సంసారము చక్కగా ఉండకూడదు చాలా లైట్గా ఉండాలి సంసారం అలా ఉందా ఉండాలి సంసారం భార్యాపుత్రులు వాటి వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు సో పుత్రి ఎక్కడ ఉంటాడు కాలేజీలోనో హాస్టల్లోనో ఏదో వాడు తోడు ఉంటాడు భార్య ఏదో ఆవిడేమో ఇంట్లో వంట గదిలోనో లేకపోతే బెడ్రూమ్లోనో లేకపోతే అల్మైరాలో నగలు వాటిని సరిచూసుకుంటూ షీఇల్ బీ డూయింగ్ హర్ ఓన్ థింగ్ వాట్ ఎవర్ ఇస్ ఇట్ నాట్ షీ హీ వాటెవర్ హీఆర్ షీ షీకి చెప్పాను హీకి చెప్పాలంటే డబ్బులు ఏమో లెక్క ఉంటాడు గల్లా పెట్టెలో ఎక్కడ కుచిబీ సో కారు కారు వరాజీలో ఉంటుంది ఆది హృదయంలో పెట్టుకోకూడదు గరాలలో పెట్టుకోవాలి హృదయంలో గరాలలోనూ పెట్టి హృదయంలోనూ పెట్టి వేస్ట్ ఎఫర్ట్ కదా సో ఆవి హృదయంలో ఖాళీగా పెట్టుకోవాలి హృదయాన్ని ఆకాశంగా ఆకాశంలోనే ఖాళీ పెట్టుకోవాలి జ్ఞానైనా ఆకాశ కల్పేనా హృదయము చాలా నిర్మలంగా ఉండాలి సాంసారిక చింతనలు ఉండరాదు ఎవరు రెస్పాన్సెస్ కర్మను అనుష్ఠించే కర్తవ్య కర్మానుష్ఠాన సందర్భంలో దానికి తగినంత చింతన ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తాం అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాం అక్కడ కూడా ఈశ్వరుడే ఉంటాడు ఈశ్వరుడు తప్పు ఇంకేదీ లేనే లేదు అలా తయారు చేయాలి జీవితాన్ని జీవితంలో ఈశ్వర చింతన తప్ప మరొకటి లేదు అన్నట్టుగా తయారు చేయాలి అలా తయారు చేస్తే నష్టం వస్తుంది ఏమీ నష్టం వస్తుందో చెప్పండి మీకు ఇప్పుడు నెలకు లక్ష సంపాదిస్తున్నారు ఈశ్వర చింతనతో నింపేస్తే నెలకి పదివేలే సంపాదించారు అనుకోండి సపోజ్ తొంభై వేలు నష్టం వచ్చింది అనుకోండి ఏం చేసుకుంటారో తొంభై వేలు జీవితం జీవితం ఈజీలీ ఈశ్వర చింతనతో జీవితాన్ని నింపుకోవాలి పరి ఉపాసతే పరి అంటే పరితహ బస్సులో ఉన్న కారులో ఉన్నా ఇంట్లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా బాత్రూంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఈశ్వరుణ్ణి భావన చేసేటువంటి లక్షణాన్ని అలవరుచుకోవాలి వెరీ సింపుల్ అసలు మొన్న సిచ్యువేషన్ కరెక్ట్ గా అసెస్ట్ చేసుకుంటే ఆ ఇంప్రూవ్మెంట్ దారి దొరుకుతుంది సిచ్యువేషన్ ఏమిటంటే మనస్సు ఏ విధంగా నిర్మాణమై ఉన్నది సో బుద్ధి నిర్మాణము అంట బుద్ధి ఏ స్థితిలో ఉన్నది మీరు ఉంటే మీ బుద్ధిలో తీవ్రంగా మీ బుద్ధిని చాలా హెవీగా ఎంగేజ్ చేసినటువంటి అంశములు ఏవి డబ్బు ఎంగేజ్ చేస్తుందా శత్రువులు ఎంగేజ్ చేస్తున్నారా భార్యాపుత్రులు ఎంగేజ్ చేస్తున్నారా ఏ భోగాలు ఎంగేజ్ చేస్తున్నాయా మిమ్మల్ని చాలా ఎక్కువగా ఎంగేజ్ చేస్తున్నది ఏమిటి అది చూసుకోవాలి ఇంకే ఈశ్వరుణ్ణి అలా పొద్దున్న ఒక ఐదు నిమిషాల సాయంకాలం ఐదు ఏదో సం కైండ్ ఆఫ్ రిచువల్ ఒకటి చేసేసి ఒక సంత్ ఒకటి నడిపించేసి ఓ అరడమైన కోరికలు తీర్చమని ఈశ్వరుడి ముందు లిస్టు పెట్టేసి వెళ్ళిపోతే ఇంక ఈశ్వరుడు చీపురు కట్ట అన్ని క్లీన్ చేసుకుంటూ మేము వెనకాల పొరలు వచ్చి కోరికలు తీరుస్తాడని మీరు అనుకుంటే యూఆర్ మిస్టేక్ అండ్ It never happens like that. Life is not lived like that. He doesn't know and he is confusing you. So, I am confused. I am confused. Here, uh, in this particular section, there is a lot of information. There is a lot of open-minded. There is a lot of information. But there is a lot of information. తత్వాన్ని లోతుగా విమర్శ చేసి దాన్ని ఆధునిక మానవ సమకాలీన మానవ జీవితానికి అన్వయించుకోవడం కోసం ఉన్నది గీత కథా కోసం కాదు కదా కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి పది దట్ ఈస్ దార్జెట్ సర్వ దేశముల ఎందు ఈశ్వరుని చింతన చేయక సర్వ కాలముల ఎందు నిత్యాభియుక్తానం నిత్య అంటే సర్వకాలముల ఈశ్వరుని చింతన చేయుట అనన్యా ఈశ్వరుని తప్ప మరి ఒకటి చింతన చేయకుండుట అంటే దేశ కాల వస్తు విభాగము లేకుండగా వాటి యొక్క భంగము కలుగకుండగా దేశమునందు ఈశ్వరుణ్ణి చూపుత నిత్య కాలము నుండి ఈశ్వరుని చూచుతా నిత్య అంటే కాలము నుండి ఈశ్వరుని చూచుతా నిత్యాభియుక్తనాం అంటే దాని అర్థం ఎక్కడ తెలుసు అండి డోంట్ సీ టై సీ ఈశ్వర్ టైం చూడకండి ఈశ్వరుణ్ణి చూడండి ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం అయింది సాయంకాలం అయింది ఓకే పొద్దున్న ఏం చేస్తారు ఏదో చిన్న పూజ మధ్యాహ్నం అయింది ఏం చేస్తారు ఏదో భోజనాలు చేస్తావు ఎక్కడితో ఎక్కడికి వెళ్తాం అక్కడ వెళ్తాం షాపింగ్ నుంచి వెళ్తాం మళ్ళీ ఈశ్వరుడు అంటే మళ్ళీ మొన్నటి పొద్దున్నదాకా అపాయింట్మెంట్ అయి ఉండాలి అంటే అర్థం దట్ ఈజ్ నాట్ ఇదే సో డోంట్ సి సైన్ సి ఈశ్వర దాల్డ్ నిత్యాభియుక్తం పరి అంటే డోంట్ సి దేశ సి ఈశ్వర మనకు ఏమైపోయిందంటే ఈశ్వరుల్ని భావన చేయాలంటే తిరుపతి అయినా వెళ్ళాలి కాశీ అయినా వెళ్ళాలి ఎక్కడికో అక్కడికి మొత్తానికి ఇప్పటికే బస్సులు రైళ్లు ఎక్కడ చోటు లేదు రైలు ఎలా ఉంటుందంటే పూర్ణ గర్భిణీ వలే ఉంటున్నారు రైలు ఇరవై నాలుగు భోగిలు అన్నీ నిండి ఉంటాడు ఎక్కడా ఖాళీ ఉండదు కొంచెం ఈ తిరుగుడు కొంత తగ్గిస్తే దేశానికి కూడా మంచిది జదురకు కూడా వచ్చింది ముఖ్యంగా ఈ దేవుడి పేరుతో తిరిగి తిరుగుడు ఎక్కువ సో కనుక దేశాన్ని చూడొద్దాయా ఈశ్వరుణ్ణి చూడు సో చింతన యొక్క ధార ఈశ్వరుని వైపు ఉండిట్లా చూడు అంటే మరి చింతన యొక్క ధార సాధారణంగా శోకము భయము రెండుంటాయి అది లేకుండా చూసుకోవాలి శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతానిచ దివసే దివసే మూఢమావిశంతి నా పండితం మూఢుడు అంటే సంసార వ్యామోహము గలవాడిని వేలాది శోకములు వందలాది భయములు వెంటాడుతూ ఉంటాయి అందుకే వాడి మనస్సు నిండా శోకములు భయములే నిండి ఉంటాయి అంటే సంసారమే నిండి ఉంటుంది శోకము అంటే సంసారం భయము అంటే సంసారం లేకపోతే శోకం లేని భయం లేని సంసారం ఇప్పుడు డబ్బు మూటగట్టే ప్రయత్నంలో ఉన్నాడు అనుకోండి వాడికి ఏముంటుంది భయం ఉంటుంది దేనివలన రాజు వల్ల భయం ఉంటుంది రాజు పాలకుడు వాటి ట్యాక్స్ రూపంలో పట్టుకుపోతాడు లేదా తస్కరుడు వల్ల భయం ఉంటుంది తస్కరుడు అంటే చోరుడు చోరుడు అంటే బెందుకునే కానక్కర్లే ఇంట్లో ఉంటాడు చోరుడు పుత్రాదతి ధన భాగ్యాం భీతి సర్వత్రైష విహిత భీతి అన్నారు శంకర డబ్బు మూట కట్టేవాడికి కొడుకుని చూస్తే డౌట్ వస్తుంది కరెక్ట్ ఏదో డబ్బు మూట కట్టినప్పుడు కొడుకులకి కొడుకులు ఉంటారు వాళ్ళు చూస్తూ వీడు మూట కట్టుతున్న అన్ని సంగతి వాళ్ళు చూస్తూ ఎప్పటికైనా మనకే వస్తుంది కదా కొన్న అన్నం ఎత్తు పెట్టుకొని మనకే ఇస్తాడు కదా అని వాళ్ళు అనుకోరు వాళ్ళు ఏమనుకుంటారంటే వీడింత పుసలవాడు అయ్యాడు కదా ఇంకా అలా పట్టుకున్నాడు ఏమిటని కొడుకులు అనుకుంటారు అది వాళ్ళకి చాలా లాజికల్గా కనపడుతుంది కొడుకుల అనుకుంటాను ఆయన ఏమనుకుంటాడు నేనే నేను నేను ఇంకంతకాలం ఉంటాను ఓ కాలు స్వర్గ ఓ కాలు శ్మశాన్లోనూ ఓ కాలు ఇంట్లోనూ ఉంది కదా ఎప్పటికైనా వీళ్లే పుచ్చుకుంటారు కదా నేనేం పట్టుకుపోతానా వెళ్ళికి ఎంత కంగారు వీళ్ళకి అని ఆయన అనుకుంటాడు వీళ్ళిద్దరి చింతన కోయిన్ సైడ్ కాదు ఆయన ఏమనుకోవాలి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకెందుకు నా డబ్బు పట్టుకుండా రా అని ఆయన అనుకోవాలి అదే తండ్రి ఆయన వెళ్ళి ఆయన ఇచ్చిన అనుసరించి మనం తీసుకుందాం రా ఎక్కడికి పోతుంది మనకే ఇస్తాడు కదా అని వాళ్ళు అనుకోవాలి అలా అనుకోరు నెగిటివ్గానే అనుకుంటా ఆ విధంగా సంసారము హృదయ భయము ఏది భయం దెయ్యం దెయ్యేటండి ఎవరు చెప్పాడండి మీకు మీ మనస్సే కాదు దెయ్యం మీ మనస్సే అన్నిటికంటే పెద్ద దెయ్యం మీ మనస్సే ఈ బయట ఉన్న దెయ్యాలు ఏమైనా ఉన్నట్లయితే అది కూడా మీ మనస్సును చూసి ధడుషుడిని పారిపోతాయి మీ మనస్సుని మించిన భూత ప్రేత పిశాఖ యక్ష రాక్షస డాకినీ శాకిని ఏ కూడా లేదు మీ మనస్సే ఇవన్నీ కూడా మన మనుష్యానం కారణం బంధమోక్షయో కాబట్టి ఈ భూతాలు ఎవడో ఇచ్చి ఏదో మాట్లాడితే దాని వెంట మీరు పడ్డము అలాగే భవిష్యత్తు గురించి భయం సో ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకోవాలి ప్రాసెస్ చేయాలి భయం ఉంటుంది ఆ భయం పోవాలి అని నేను అనేస్తే మీరు వినేస్తే పోతుంది ప్రాసెస్ చేయాలి శరణాగతి అర్థం చేసుకోవాలి సో రామనామాన్ని గప్పస్తే భయం పోతుందా పోతుందని చెప్తున్నారు పెద్దలు ట్రై చేయాలి పోతుంది సో ఆ రకంగా సంసారాన్ని చేసుకుంటూ సర్వకాలములో ఎందు సర్వదేశంలో ఎందు ఈశ్వరుణ్ణి భావన చేసే స్థితికి చేరుకోవాలి ఊరికే ఒక పంచాంగం ఒకటి పెట్టుకుని ఈ కాలం ఇది ఆ కాలం అది అంటే పొద్దున్నీ సాయంకాలం లేదా అలాగా ఒక ఆయన కొబ్బరి చెప్పెక్కాడు అక్కడే కూర్చున్నాడు ఎందుకు రా దేవుడు అంటే మద్యం కాబట్టి దిగట్లేదు అంటే అలా ఉండకూడదు కాలాన్ని చూడకు ఈశ్వరుణ్ణి చూడు దేశాన్ని చూడకు ఈశ్వరుణ్ణి చూడు తిరుపతిలోనే ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళితేనే వెంకటేశ్వర స్వామి ఉంటాడని అందరూ మొత్తం మొత్తం ప్రపంచంతో వెళ్ళి తిరుపతిలో కూర్చుంటే అక్కడ నిలబడ్డానికి కూర్చోలేదు కూర్చుంటుంది తినడానికి హోటల్లో ఖాళీ లేదు రూముల్లో ఖాళీ లేదు పెద్ద బోల మామూలుగా దేవాలయం అనేదానికి సందర్భం ఏంటంటే కొంతకాలం సంసారాన్ని పక్కన కొంత తపస్సు చేసుకున్నాం అనుకున్న వాళ్ళకి ఓ చోటు ఒకటే ఏర్పాటు చేయడం కోసం దేవాలయం ఒకటి పెట్టారు అక్కడ మూల విరాట్ ఒకటి పెడతారు అక్కడ పూజారి వెళ్ళి పూజారి చేస్తారు చుట్టూ దాని చుట్టూ ఇలాగా కూర్చునే అరుగుల కింద ఉంటుంది వాళ్ళతోటి కట్టి పైన మండపం కింద మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఈ రెండేసే స్తంభాల మధ్యన గ్యాప్ ఉంటుంది చిన్న రూమ్లాగా క్లోజ్ అయి ఉండదు అన్నీ ఓపెన్ ఉంటాయి అలాంటి ఒక స్థానం ఒకటి చూసుకుని అక్కడ మీరు పెట్టే మీ బెడ్డింగ్ మీ పా పాత్ర నీళ్ళకి పాత్ర పెట్టుకుని అక్కడ ఒక ఆసనం వేసుకుని కూర్చోడం అక్కడ దేవస్థానం కనుక ఇటువంటి వాళ్ళే వస్తారు మీరు మార్కెట్ ప్లేస్కి వెళ్ళి దుకాణం అక్కడ పెడితే అదే సందర్భంగా ఉండదు దేవస్థానం కనుక అందరూ ఇటువంటి వాళ్ళే వస్తారు ఆ చుట్టూ అలాంటి వ్యవస్థ చేస్తారు అక్కడ కూర్చుని మీరు జపం చేసుకుంటారు మధ్యాహ్నం పన్నెండింటికి దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు వాడు ఒక బెల్ల కొడతాడు ఆ అప్పుడు జపం మానేసి వెళ్లి అక్కడ నిలబడితే ఆయన నేపించి ప్రసాదం పెట్టింది ఓ ఇంక ముద్ద మన చేతిలో భావిస్తాడు అది తిని ఆ నీళ్లు కాగి కొంచెంసేపును వాల్చడం మళ్ళీ విశ్రాంతి తీసుకుని మళ్ళీ మూడు గంటలకు మళ్ళీ కొంత జపం చేసుకోవడం లేకపోతే చుట్టూ ప్రాకారం కొంత వాకింగ్ చేయడం ఇది అందుకోసం కట్టారు దేవాలయం అంతేగాని మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ కేవలంలో నిలబడిపోయి తోసేసి లడ్డూలు కొనేసి ఇదంతా ఇదంతా ఈ మధ్యకాలంలో వీళ్ళు అలా తయారు చేసి పెట్టారు దాన్ని దాంట్ ది సిస్టమ్ పోల్లండి అది డైగ్రెషన్ అయిపోయింది కమ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఆ రకంగా సర్వకాలములో ఎందు సర్వదేశముల ఎందు ఈశ్వరుణ్ణి భావన చేయాలి మరి అప్పుడు భోజనం ఎవరు పెడతాడు ఇప్పుడు ఎప్పుడు భావన చేస్తూ కూర్చుంటే భోజనం యోగక్షేమం ఒకటి ఉంది కదా దాని మాత్రం ఏంటి అంటే ఆయన ఏమంటాడంటే అహం యోగక్షేమం బహామి నేను యోగక్షేమాలను చూస్తాను వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ దీనికి దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఒకటి ఉన్నది అంటే మీరు ఎలా కావాలంటే అలా అర్జీ చేయొచ్చు కాబట్టి ఆర్గ్యుమెంట్లో సెటిల్ అయ్యేది ఏమీ లేదు మీరు ఇటర్ ఆర్జీ చేయొచ్చు అటర్ ఆర్జీ చేయొచ్చు మీరు మనస్సు పెట్టి దానిని పర్ష్యూ చేసి దానిని ఆ సాధన చేసి అనుభవానికి తెచ్చుకుని మీరు స్వంతం చేసుకోవాలి ఆ విషన్ మీరు సొంతం చేసుకోవాలి ఆర్గ్యుమెంటుల్లో తెలియజేయడం ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుసినా ఏంటంటే మనం అంతసేపు దేవుణ్ణే భజించిందో కూర్చుంటే తిండి తిప్పుడే ఎవరు పెడతాడు దీపం పెట్టి దేవుడా నువ్వే భారం అంటే ఏం చేస్తాడు ఏం చేయడు దీపం ఆడుకోతుంది ఇది ఇది ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమిటంటే సర్వకాలంలో ఎందు సర్వదేశంలో ఎందు ఈశ్వరుడు తప్ప నిష్కామంగా ఈశ్వరుణ్ణి మాత్రమే ఎవరైతే ధ్యానం చేస్తారో వారి యొక్క యోగక్షేమములను ఈశ్వరుడే టేక్ కేర్ చేస్తాడు యోగక్షేమముల బరువు బాధ్యతలు ఈశ్వరుడే చూసుకుంటాడు యోగక్షేమం వహామ్యహం దీనికి చాలా కథలు చెప్తారు ఒక ఆయన దేవుణ్ణే భజిస్తూ కూర్చున్నాడు ఇంట్లో ఉండవు నాకు ఏమీ లేకపోయింది ఆల్రెడీ ఎలాగండి అంటుంది ఏమో నేనేం చెప్పను నేనే దేవుని భజి స్నానం చదువుకి స్నానానికి వెళ్తాడు వెళ్తే ఆయన స్నానం చేసి లోపల ఈ లోపల ఒక కుర్రాడు వ్యక్తి మీద బుట్ట ఒకటి పెట్టింది ఆ బుత్తలో కూరలు బియ్యం అన్ని పప్పులు ఉప్పులు వెచ్చాలన్నీ తీసుకొచ్చి ఇచ్చి అయ్యా అమ్మగారి ఆయన ఎవరో ఇవ్వమన్నారని ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన వెనక్కి వచ్చి స్నానం చేసి వచ్చి ఇక ఎక్కడి నుంచి వచ్చేయంటే ఎవరో కుర్రాడు ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు అంటే శ్రీకృష్ణుని కోలి ఉన్నాడు అంటే ఇలాగేమో కథలు చెప్తారు కథలు చెప్పి చూశారా మీరు గనక సర్వాన్ని దేవుడికి సమర్పించి వేస్తే ఈశ్వరుడు మీ యొక్క క్షేమాన్ని చూస్తారు అని కథలు చెప్తారు ఇలాంటి కథలు చాలా చెప్తారు నేను మళ్ళీ ఆ కథలన్నీ మీ ముందు రిపీట్ చేసే ఉద్దేశం నాకు లేదు ది స్పిరిట్ ఆఫ్ ది స్టోరీ ఏమో ఈ స్టోరీస్ యథాసంగా ఇలాగ జరిగాయా అన్నది పాయింట్ కాదు త్యాగరాజికి అల్లా ఉందిట గోపతున్నకి అల్లా ఇండిట అని ఇలా కథలు ఉంటాయి ఈ కథలు చెప్పి ఆయనే మిమ్మల్ని పరిరక్షిస్తాడు అని నేను చెప్పాను అనుకోండి పురాణం స్వామికి బాగా చెప్పారు నట్టుగా ఉంటుంది తప్ప అది ఇలాంటి పాయింట్ ఆ కథలన్నింటి యొక్క స్పిరిట్ ఒక్కటే ఉన్నది ఆ స్పిరిట్ ఏమిటంటే మీరు ఈశ్వరునిపై భారం వెయ్యగలరా అది క్వశ్చన్ అంటే ఈశ్వరుణ్ణి మీరు అంత లోతుగా మీరు ట్రస్ట్ చేయగలరా ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు ఇది ఒక విషంకి సంబంధించిన విషయం మీ హృదయంలో మీకు ఆ విషం ఉన్నదా ఏమిటి ఆ విషన్ను చూడండి మన లైఫ్ని ఒక హయ్యర్ పవర్ నడిపిస్తూ ఉంటుంది మన లైఫ్ని మనమే నడిపించుకుంటున్నాం కదా అని మీకు అనిపిస్తుంది అది కొంతవరకు కరెక్టే అని కూడా మీరు భావన చేయవచ్చు ఉదాహరణకి పొద్దున్న కాఫీ తాగాల టీ తాగాల ఈశ్వరుడు చెప్తున్నాడా మనమే అనుకుంటూ అవుతున్నాం మనమే అనుకుంటూ అవుతున్నాం ఇడ్లీ తినాలా దొరస తినాలా అన్నది మనమే అనుకుని చేసుకున్నాం టూత్పేస్ట్ వజ్రదంతి వాడాలా కాల్గేట్ వాడాలా అన్నది మనమే అనుకుని వాడుకుంటున్నాం ఈశ్వరుడు వచ్చి చేసుకున్నాడా ఇవన్నీ కాబట్టి మన జీవితాన్ని మనమే జీవిస్తున్నాము అని మీకు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది స్థూలంగా చూసినట్లయితే అలా నడిపిస్తుంది సూక్ష్మంగా చూసినట్లయితే మీరు ఏం తెలుస్తుందంటే మీ జీవితాన్ని మీరు ఏమీ శాసించటం లేదని మీ జీవితాన్ని ఒక హయ్యర్ పవర్ లోపల బయట మన దేహం లోపల మన దేహం బయట కూడా అదే పవర్ వ్యాపించి అంత వ్యాపించి ఆ పవరే జీవితాలని నడిపిస్తుందని మీరు లోతుగా చూస్తే తెలుస్తుంది స్థూలంగా చూడడం మానేసి సూక్ష్మంగా చూడడం అభ్యాసం చేస్తే మీ జీవితాన్ని మీరు జీవించటం లేదు ఒక హయ్యర్ పవర్ మీ జీవితాలని జీవింపజేసుకుంది ఇందులో అది పట్టు పవర్ ఒకడు బతుకున్నాడన్నా హయ్యర్ పవరే ఇంకొకటి దేహత్యాగం చేశాడన్నా హయ్యర్ పవరే మీరు తిండి భోజనం చేశారన్నా ఆ దేవుడే మీరు పెట్టాడు అది మీరు గ్రహించాలి దేవుడు పెట్టలేదండి ఆవుడు ఎన్ని పెట్టింది ఆవుడు మాత్రం ఎక్కడి నుంచి పట్టుకుట్టింది నేను వెళ్ళి వెత్తాలు తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఇస్తే కదా ఉండింది వెచ్చాలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నెల రోజులు కష్టపడితే డబ్బు వచ్చింది ఆ డబ్బుతోటి వెచ్చాలకుంటే ఆవిడ వండితే నా భోజనం నేను చేశాను అని మీరు అంటే ఐ ఐ నాట్ గోయింగ్ టు ఆర్జిఎల్ ఇన్ అస్టేట్ అది లుక్స్ క్వైట్ ఆల్ రైట్ అట్ ఏ వెరీ సూపర్ఫిషియల్ లెవెల్ అలాగనే అనిపిస్తుంది కానీ కొంచెం సూక్ష్మంగా మీరు చూడగలిగితే ఉద్యోగం మీరు చేసేది మీరు కాదు ఉద్యోగం మీ ఒక హయ్యర్ పవర్ చేయిస్తోంది ఆ వెక్ష మూసుకొచ్చింది మీరు కాదు ఒక హయ్యర్ పవర్ ఆ వెచ్చాలను మీకు సప్లై చేసింది ఆ భార్యలో కూడా హయ్యర్ పవరే ఉండి వంట వండించింది అది మీరు తిన్నారు అంటే తినగలిగారు అంటే ఆ హయ్యర్ పవరే ఉండి దాన్ని రీచే దాన్ని పచనం కూడా ఆ పవరే చేసింది చేస్తాం ఇది మీరు చూడగలరా యేబుల్ టు సీ ఇట్ చూడగలిగితే ఒక విషయం సుస్పష్టం అయిపోతుంది అనేవి యోగక్షేమం వహాన్యహం మన యోగక్షేమాలని మనం ఏం మోసుకోవటం లేదు ఆ ఈశ్వరుడే చూస్తున్నాడు నేను శ్రవణ మహర్షి ఒక దృష్టాంతం ఇచ్చేవారు రైల్లో వెళ్తున్నారు ఒక ఆయన రైలు ఎక్కాడు నెత్తి మీద మూట పెట్టుకుని మోసుకుంటాం రైలు ఎక్కాడు రైల్లో సీట్ ఇచ్చారు కూర్చోమంటే ఆ మూట నెత్తిమీదే పెట్టుకుని కూర్చున్నారు ఎందుకు ఆ మూట ఎత్తి మీదే పెట్టుకుని కూర్చుంటామంటే రైలుకి బరువు ఎక్కువ అవుతుందేమో అందుకోసం ఈ మూట నానెచ్చినే పెట్టుకున్నాను అని ఒక రకంగా చెప్పచ్చు లేకపోతే ఏమోనండి ఈ రైల్ను మనం ఎక్కడ నమ్మగలం లేదా రైలు తప్ప చెప్తే తిరిగి మనకి ఇస్తుందో ఇవ్వదో ఎవరినైనా అపహరించేస్తారేమో ఈ మూటని కాబట్టి నా మూటను నేనే పెట్టుకుంటాను అని చెప్పచ్చు ఎలా చెప్పినా అది అవివేకం తప్ప మనకు కాదు తెలివి చేట్లు ఉంటాయి ఇంకా రైలెక్కిన తర్వాత ఈ విషమానం మూట నానెక్కినందుకండి దాన్ని తీసి కింద బారేసి నేను విశ్రాంతిగా కూర్చోవాలి అది తెలివైన పని ఈ జీవితం అనే రైలు తర్వాత ఈ సంసారం యొక్క బరువు బరువులను బాధ్యతలను దేవుడికి నేర్చుకోవాలి దీన్ని భగవద్గీత యొక్క ఫిలాసఫీలో ఇంకా బాగా లోతుగా మీరు విచారించదగిన విషయమే నన్ను సత్సంగ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను మన భారతదేశంలో సత్సంగా ఏమి ఉండవు ఇండియా అమెరికా వెళ్తే అక్కడన్నీ ముందు వాళ్ళు సత్సంగంతోనే డిగన్ అవుతుంది అంటే క్వశ్చన్స్ వాళ్ళు ఏమని అడుగుతారంటే చూడండి నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా నేనేమో అమ్మాయికి తెలియచేయాలి అబ్బాయిని చదివించాలి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని ఏదో ఆ విధంగా ఉంటుంది ప్రశ్న అంటే నేనేమని చెప్తానంటే సమాధానం చూడండి మీ రెస్పాన్సిబిలిటీ గురించి నేను ఎలా చెప్పగలుగుతాను నేను గీత యొక్క విషన్ మీకు ఇస్తాను మీరు ఆ విషన్ అందుకుని అది మీ జీవితానికి మీరు అన్వయించుకోగలరేమో తీసుకోండి అది ఎలాగంటే గీత యొక్క విషన్లో గీత యొక్క డిక్షనరీలో రెస్పాన్సిబిలిటీ అనే మాట లేదు డ్యూటీ అనే మాటే ఉంది మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు డ్యూటీసే ఉంటాయి మరి అమ్మాయి పెళ్ళి నా రెస్పాన్సిబిలిటీ కాదంటే కాదు మీ డ్యూటీ అబ్బాయి చదువు మీ రెస్పాన్సిబిలిటీ కాదు మీ డ్యూటీ డ్యూటీ అయితే ఏం చేయాల్సి ఉంటుంది వాడిని చదివించడానికి ఎంత అవసరమో అంత చేస్తారు ఇంకా వాడికి చదువు రాదా అన్నది అది రెస్పాన్సిబిలిటీ అది రెస్పాన్సిబిలిటీస్ ఉండవు డ్యూటీలే ఉంటాయి కర్మలు ఉంటాయి కర్మఫలం ఉండదు కర్మఫలాన్ని మించిపెట్టేయాలి కర్మఫల త్యాగం చేయాలి అంటే రెస్పాన్సిబిలిటీని మించిపెట్టేయాలి రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి మా కర్మఫల హేతుర్భూ కర్మఫలానికి కూడా నేనే హేతువును అనుకుంటే అది రెస్పాన్సిబిలిటీ కర్మఫలానికి నేను హేతువును కాదు దాన్ని నేను ఈశ్వరుడు అప్పచెప్పేసా ఆయన చూసుకుంటాడు యోగక్షేమం మహామ్యహం కర్మ చేయటమే నా వండుతుంది అది డ్యూటీ కాబట్టి గీతలో డ్యూటీ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉండదు ఇప్పుడు చెప్పండి యోగక్షేమం మహామ్యూహం కష్టమా కష్టం కాదు వేలిక ఏలిక కాదు కష్టమే ఎందుకంటే అర్థం చేసుకునేవి ఆ విషయాలని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే జనరల్లీ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ లేకపోతే అది అందదు చాలా చాలా లోకైనటువంటి గంభీరమైన విషయం రేపు మళ్లీ పరిశీలించాము ఓం పూర్ణముదూర్ణం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు మామాల మాలన నిం మాలి లాకండిం లాలాటిం కాలాలాలాలాలాలాలుం.